స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవా సర్వశక్తి సంపూర్ణ మహోని తెలుగు తండ్రి కృపాసత్య సంపూర్ణ జీవం గల దేవానికి స్తోత్రమైనా గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం ప్రభా మమ్మల్ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకొనైనా మమ్మల్ని సజీలకులు నిలుగొట్టినారు ప్రభావ దివారాతులు కాచి కాపాడైనా ఇక నూతన దిరుమ కనిగిరించినారు ప్రభా దేవాతి దేవ మంచి ఆరోగ్యం శక్తిని బలాన్ని మాకు కనిగిరించినారు ప్రతి దశలనైనా మీ కృపను మాకు తోడించినందుకు నీకు ఎంతో వర్ణాలు నీకే స్థుతులు స్తోతాలు అర్పించుకోవడం అయినా సమస్త ఘనత మహిమ ప్రభావంలో నీకు యుగ యుగంలో కలుగుని ఆగాహాలయ్య గొప్ప దేవ యొక్క మధ్య కనసంలనైనా మీ సన్నిధులు మీ సమయం గడిపి భాగ్యాన్ని కృపను మాకు అనుగ్రహించినారు ఎవరికి లేని ధన్యత ప్రభావం మీరు ఎంతో వందాలిసయ్యా గొప్ప దేవ తండ్రి మమ్మను బలపరుస్తున్నందుకే ఎంతో వందాలిసయ్య మీ వాక్యం ద్వారా మీరు మాతో మీకు సంపూర్ణత సారలత పరిశుద్ధతలు నడిపించను అయినా వాళ్ళు ఇంకేమైనా నాయసకరమైన తొలగించండి మీరు ఎంతో పరిశుద్ధులు ప్రభావ మీకు పరిశుద్ధం నడిపించిన అయినా సంపూర్ణంగా మీ వల్ల మేము తయారు కావాలా ఓ ప్రభావ మా విశ్వాసాన్ని ఇంకా మీరు బలపరచమని ప్రదృష్టమైన మాకు మాకు మాకు ఇచ్చిన మీ మహిమ కొరకు మేము వాడాలి సిర చేయాలా ప్రభావ అనేకల మీ వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించే బిడ్డలు మమ్మల్ని తయారు చేసి మమ్మల్ని ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ సాధన ఈ ఆరుదన పాల్గొన్న బ్రదర్స్ అందరూ ఆశ్రయించండి ప్రాణ బిడ్డ నడిపించినైనా ప్రతి ఆటంకాలను కొట్టివేసి ప్రభావ ఈ ఆరదనంతట్లో మీరే ఆధిపత్యం నుంచి నడిపించండి వాక్యంధర మాతో మాట్లాడమని బలపచ్చమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తాం తండ్రి ఆమె కంటి పాపాలి నన్ను కాచుటూడ నన్ను మన్నించుటకు నేను అర్హుడనా నేను అర్హుడనా వేదనలు బరించి అవమానం సహించి నాకొరకు కొరకు సిలువలు ప్రాణమును అర్పించుటకు నేను అర్హుడన kanti papavale nalluka chutaku nenu arhudana nenu arhudana gora papinaina nanu manninchutaku nenu arhudana nenu arhudana Hallelujah thank you and ipudu aanandam naa yesu ichune ipudu aanandam naa yesu ichune stutintun stutintun stuti cheyuchundunu stutintun stutintun stuti cheyuchundunu hallelujah aanandame हालेलुया आनंदमे हालेलुया आनंदमे हालेलुया आनंदमे एपुडू आनंदम ना येशू इच्छुले एपुडू आनंदम ना येशू इच्छुने उन्ना तो नी चाटुन सर्वशक्तिनेडा ఎప్పుడూ ఉండు ఉన్నతుని చాటుని సర్వశక్తి నీయడం ఎప్పుడు ఉండు దేవుని చూసి ఆశ్రయదు దుర్గమని తెలిపేదా ఎప్పుడు దేవుని చూసి ఆశ్రయదు దుర్గమని చూసి ఎప్పుడు అల్లేదు ఆనందమే hallelujah anandame hallelujah anandame hallelujah anandame eppudu anandam na yesu ichchuni tanare kallato nannu kaapi kaachi nadipinchun tanare kallato nannu kaapi चाची नडीपించుं आयन वाक्यं आत्मिया काटकं नाको केडमु आयन वाक्यं आत्मिया काटकं नाको केडमु हालेलुया आनंदमे हालेलुया आनंदमे हालेलुया आनंदमे halleluya aanandame eppodu aanandam ee na yesu ichchune eppodu aanandam ee na yesu ichchune margamulando nannu no gaava dootalo naakundun margamulando nannu no gaaya dootalo naakundun राति की पादम तगला कुंदन लेती पटकोनु राति की पादम तगला कुंदन ननेती पटकोनु हालेलुया आनंदमे हालेलुया आनंदमे हालेलुया आनंदमे हालेलुया आनंदमे एकडो आनंदम ఎప్పుడు ఆనందం నాయని సింహములను తాచు పాములను తొక్కి నరిచెదం సింహాములను తాచుపాములను తొక్కి నరిచెదం సాతానులోని శక్తిని జయించ అధికర ఉందదితానులోని శక్తిని జయించుందది అల్లేలు యా ఆనందమే అల్లేలు యా ఆనందమే అల్లేలు ఆనందమే అల్లేలు ఆనందమే ఎప్పుడు ఆనందం ना येशू इच्छेन ए푸डु आनंदम ना येशू इच्छेन स्तुदिन तोन स्तुतिन तोन स्तुतिचेयु चोंदुनु स्तुदिन तोन स्तुतिन तोन स्तुतिचेयु चोंदुनु हालेलुया आनंदामे हालेलुया आनंदामे ఆనందమీ అల్లే ఆనందో ఆనందం నా ఇచ్చు నే ఎప్పుడు ఆనందం నాయ ఇచ్చు నే అలయా పర్షు తర వండ్రి మీకు వందనాలనైనా మహమ్మతి దేవ మీకే స్థుతులు స్తోత్ర లేసయ్య ఈ ఉదయం నుంచి ఇంత మమ్మల్ని కాచి కాపాడందుకు మీకెంతో వందనాలనైనా ఈ మధ్యాహ్న కాలంలో మీ సన్నిధిలో సమయం గడిపే అవకాశం ఇచ్చినారు మీకెంతో వందనాలు మీకే స్థుతులు మహిమ ఘనత చెల్లించుకుంటున్నాం ప్రభా నేక పర్యాలు మీ సన్నిధిలో సమయం గడిపే అవకాశం మీరు మతి ఆసక్తి లేదు ఆశ కానీ ప్రభావ మీరు ఆశ గుర్తించినారు నేను మీకే వదనాలు మీతో సంభాషించాలా మీ యొక్క స్వరం వినాలా ఓ ప్రభా ఎంతో ఆసక్తి ఉంది ప్రభా మీరు మాతను మాట్లాడితేనే మాకు విడుదల ప్రభా ప్రతి సమస్యల నుంచి మాకు విడుదల ప్రభా ఏ ఏ పరిస్థితులలో మా జీవితంలో ఎక్కడెక్కడ సమస్యలు ఆ సమస్యలన్నిటి నుంచి మాకు పరిష్కారము మీ స్వరం ద్వారా నేనైనా మీ యొక్క వాక్యం విధానం ఆశ్రమాలు అధికమవుతుంది తండ్రి మీరు మాట్లాడే దేవుడు ప్రభా జీవంలో దేవుడు ఎన్నెన్నో రహస్యాలు మీ వక్షంలో ఉన్నాయి వాటన్నిటినీ మీరు మాకుతో పంచుకుంటున్నారని అయినా సహాయపడండి నడిపించండి వాటిని గ్రహించి ముందు పోలాగానే సహాయపడమని హేసు క్రిస్తురాన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఈరోజు ముఖ్యంగా ఒక డిఫరెంట్ టాపిక్ తీసుకున్న ఆశపడుతుంది గతంలో కూడా మనం చూసినాము మిల్కీ సంబంధించిన వాక్యము క్లుప్తంగా దాని గురించి కొంత ధ్యానించాలని ఆశ కాబట్టి మిల్కీ అన్న అంశం గురించి కొన్ని విషయాలు నేను పంచుకోవాలని మనకు తెలిసిన విషయం అది మిల్కీ జడ్కి సంబంధించింది చాలా దీర్ఘంగా మనం గతంలో ధ్యానించిన వాళ్ళ మీకు ఇంటికి సంబంధించిన విషయాలు ఈరోజు కొన్ని అంశం కొన్ని విషయాలు నేను మీరు పంచుకోవాలని మెల్క్ మెల్కీ జడోక్ అయితే పాత కాలంలో సాధోకు కుమారులు లేక సాధోకు యాజకులు అన్న విషయం మనం ఎక్కువ అది ఎక్కడా అంటే కాలంలో సారీ దావిదు కాలంలో దావిదు రాజు ఉన్నప్పుడు సాధుకు సంతతి వారు రాజులుగా ఉంటారు యాజకులుగా ఉంటారనమాట పాత నిబంధన పుస్తకాల్లో చూస్తే అయితే అక్కడ ముఖ్యంగా ఏం చేస్తాం ఈ యాజకత్వంలో కూడా పాలిటిక్స్ ఉంటాయి అవి పాత మన ప్రభుత్వం అది జరిగినట్లు మనం చూస్తాం ఏంటంటే ఆ యాజకం ఇప్పుడు ఉదాహరణకి లేవి యాజకత్వం ఉంది లేవి గోత్రంలోనే నాలుగు రకాల గుంపులు బయలుదేరిటాయనట్టు చివరికి లేవి గోత్ర లేవి గోత్రికలలో నాలుగు మూడు రకాల గుంపులు ఉంటాయి ఒక గుంపేమో గెర్షోన్ గెర్షోని ఇల్లు అంటాం రెండవ గుంపేమో కహతీ ఇల్లు మూడవ గుంపు మెరారి ఇట్లా మూడు తెగలు బయటకు వచ్చి లేవి గోత్రికలలో అయితే ఈ మూడు గోత్రాలలో ఎవరు యాజకత్వాన్ని సంపాదించుకోవాలా పాలిటిక్స్ కాబట్టి కొన్ని సంవత్సరాలకి ఈ గోత్రాల నుంచి యాజకులు రావడం అయితే ఈ పాలిటిక్స్ వలన ఈ ముగ్గురు గుంపులలో ఎవరు ఒకరు యాజ ప్రధాన యాజకత్వం కొట్టేసటోట్టు అయితే కొంత దీర్ఘంగా వీటి గురించి మనం ధ్యానించినప్పుడు ఇవన్నీ సాధారణంగా మనము చర్చేసల్లా ధ్యానించేందు వాక్యాన్ని సాధారణంగా ధ్యాన చేయండి ఇతను ఎక్కడి నుంచి వచ్చిందంటే కార్తీయుల నుంచి వచ్చాడు ఒకసారి చూస్తాం వాక్యము మొదటి దినవృత్తాంతంలో మనం చూస్తాం మొట్టమొదటిసారి వాక్యం మొదటి దిన వృత్తాంతంలో ఆరవ అధ్యాయము నాలుగు ఎనిమిది చూస్తాం లేవి కుమార్ల పోతున్నవి ఇక ఉద్దేశం లేవి కుమారులు గెర్ కహతు మెరారి ఈ మూడు గుంపులే అన్నట్టు ఈ మూగురు గుంపులలో పుట్టిన పిల్లలే ఆ యాజకత్వం కొరకు పరిగెత్తే అన్నట్టు అయితే ముఖ్యంగా నాలుగవ వచనం ఎలియాజరు ఫినెహాస్ను కనెను ఫినెహాసు అభిషువాను కనెను అభిషువ బుక్కిని కనెను బుక్కిన రుక్కిన బుకినే ఉజ్జి ఉజ్జీని కనెను ఉజ్జి జరహ్యను కనెను జరహ్య మెరరోతును కనెను మెరరోతు అమర్యాను కనెను అమర్య అహిటూబును కనెను ఇక్కడ చేయండి ఎనిమిదవ శ్రంలో అహిటూబు సాధోపును కనేను కాబట్టి ఇక్కడ సాధోపు అనేది ఫస్ట్ టైం పేరు మెల్కీ సదక్ అంటే ఈ పదం ఇక్కడ కనిపిస్తుంది మనకి యాజకత్వంలో సాధుకు ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఈ సాధుకు ఏ తెగకి సంబంధించిన వాడు లేవికున్న ముగ్గురు మొదటి పిల్లలు మగపిల్లలు గెర్షోను కహతు మరారి అయితే సాధుకు ఎక్కడి నుంచి వచ్చింది వారు కదా అహిటూబు అమర్యా కొడుకు అమర్యా మొర ఏతు కొడుకు మొర ఏతు ఉజ్జి కొడుకు ఉజ్జి బుక్కి కొడుకు బుక్కి అభిషువ కొడుకు అభిషువ వినిహాస కొడుకుహాస ఎలియాజర్ కొడుకు ఎలియాజర్ ఎలియాజర్ ఎవరి కొడుకు అబిహు కొడుకు అభిహు ఎవరి కొడుకు అభిహు నాదాబు నాదాబు అభిహు ఎలియాజర్ కాబట్టి హీతాంబరం ఎలియాజరు ఆహ్వాని కొడుకులేదు అయితే ఈ ఎలియాజర్ ఎక్కడి నుంచి వచ్చిందో మనం లేవి కుమారులు గెర్షన్ కహతు మరారి అయితే కహతు నుంచి వీళ్ళొస్తున్నారు కాబట్టి సాధకు అన్న గోత్రం కహత్ నుంచి మనం గుర్తుపెట్టుకోవాలన్నట్టు అయితే కహతు ఈ యాచకత్వం వచ్చి కహతికి లేవి నుంచి కహతు నుంచి తెలియాసరు పిల్లలు అట్లా కొంతకాలం వాళ్ళు యాజకత్వం అని అట్లా ఆ యాచకత్వం అందులో కొట్లాడుకుండే వాళ్ళు అన్నట్టు కొంతకాలానికి ఏమవుతుంది అంటే ఆ పవర్ కదా యాచకత్వం అంటే లీడర్షిప్ పవర్ అన్నట్టు మాకు పోతుంది పవర్ కొట్లాడుకొని పాలిటిక్స్ చేసి వాళ్ళు వాళ్ళు కొట్లా అట్లా చూస్తూ ఉంటాం అయితే ఈ సాధుకు సంతతి వారు యాజకత్వము చాలా జాగ్రత్తగా చేసేవాళ్ళు అన్నట్టు యాచకత్వం వారి బహుళ సిన్సియర్ అయి రావిధ కాలంలో వాళ్ళు చేసినట్టు మనం చూస్తాం అన్నట్టు కానీ సాదోక్ అంటే యాజకత్వంకి సంబంధించింది తర్వాత మెలెక్ అంటే తెలుసు గతంలో కూడా మనం చూసినాం రాజు అన్నట్టు మెలెక్ అంటే రాజు సాధోక్ అంటే యాజకుడు నీతిగల రాజు అని అర్థం చెప్పాలంటే చూద్దాం ఒకసారి మెల్కి జెడక్ అంటే మై కింగ్ ఈస్ సడక్ సాధోక్ మైకింగ్ ఈజ్ సాదోక్ మైకింగ్ ఈస్ రైస్నస్ అనింది అంటే అర్థం ఏంటంటే నా రాజే సాధోక్ సాధోక్ అంటే దేవుడు అని అంట నా రాజే దేవుడు నా రాజే నీతిమంతుడు ఆస్ట్రేలియా కాబట్టి మెల్కీ అంటే నా నా రాజే దేవుడు అటువంటి మీనింగ్ ఎవరికి మనకు చూడం బయోళ్ళంతట్లో రెండు గుణగణాలు ఎవరిలో కనిపించం మనకి అది కేవలము మెల్కీ సడ అంటే నా రాజే దేవుడు అంటే దేవుడు అన్నట్టు మెల్కీ సెడంటే అది కేవలము ఏసు ప్రభుకే వర్తిస్తుంది అది కేవలము ఏసు ప్రభుకే వర్తించాలి ఎందుకంటే లేవి యాజకత్వంలో ఒక్క రాజు కూడా కనిపించడం చరిత్ర అంతా తోడితే ఒక్క రాజు కూడా కనిపించాడు కాబట్టి ఈ యాజకత్వంలో రాజరికం లేదన్నట్టు అది నేను కొంతకాలం చూపించిన ఈ లేవి యాజకత్వము ఒక రకమైన వానిసత్వపు రాజకత్వ రాజకీయ యాజకత్వం అన్నమాట బానిస విధానమైన రాజకత్వం ఎందుకు అంటే వాళ్ళు దేవుని ఆగేని ఉల్లంఘించిన వారు అహరోన్ని ప్రోత్సహించిన అహరోను ఆధ్వర్యంలో వాళ్ళు బంగారు దూరం చేసుకునే దాన్ని ముఖ్యం కాబట్టి ఆహరని యాజకత్వంలో విగ్రహారధన స్టార్ట్ అయింది అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు అది ఏమన్నా కారణం బలవంతం చేయొచ్చు ఏమైనా చేయొచ్చు ఆహారం ఉండకపోయిండి అసలు కానీ అహరోన్ని చేసిండు అందరూ బంగారం తీసుకొని ఆయన ఆయన కలెక్ట్ చేసిండు బంగారం తీసుకొని చేసిండు అందుకు తన పిల్లలు ఎట్లా మనం చూస్తాం కానీ ఈ మిల్కీ సిధర్ అన్న అంశం ఏంటంటే దాన్ని మనం గతంలో చాలాసార్లు చూసినాం కూడా అదేంటంటే పేతులు రాసిన రెండో పత్రికలో ఒక క్లూ ఇచ్చండి దేవుడు మనకి వాక్యాన్ని చూస్తే కలుస్తాడు తర్వాత హెబ్బులు రాసిన పత్రికలో గంభీరంగా ఉంటుంది ఎల్కేజీకి సంబంధించిన చాలా దీర్ఘంగా పౌలు దాన్ని స్టడీ చేసి ఎంత తీర్గా ఎవరు చేసినట్టు నేను చూడలే గతంలో రాసిన రెండో పత్రికలో మనం ఏం చేస్తామంటే పేతు రాసిన పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చినన్నా రెండులో తొమ్మిది అన్నా చదువు అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణ అతీశములను ప్రచురం చే నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులని యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని స్వత్తైన ప్రజలనే ఉన్నారు కరెక్ట్ అది కూడా ఉంది కానీ ఇంకొక వాక్యం అది జ్ఞాపకానికి వస్తుంది మాకు రెండో పేతరు రెండు రెండో పేతరు అన్నా దీని తర్వాత ఆలోచన లేదా ఈ వాక్యానికి రాజులైన యాజక సమూహం పదానికి తర్వాత వస్తాము కరెక్ట్ పేద రాసిన మొదటి పత్రిక రెండవ పత్రిక మొదటి పత్రికనే పేతురు మొదటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచ్చిన ఎందుకంటే అది చాలా కాలంలో లాస్ట్ నోట్స్ తయారు చేసి పెట్టినా కానీ మొదటి అధ్యాయం రాయాల్సిపోయి రెండు పెట్టిన సిస్టై అయితే పేద మొదటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వర్షం నాలుగు నుంచి మనుషుల చేత విస్తర్జింపబడి దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభు నద్దుకు వచ్చిన వారైన మనం యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగు అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలం అర్పించటకు మనమంట పరిశుద్ధ యాజకులుగా ఉండున్నట్లు మీరును సజీవైన రాళ్ల ఆత్మ సంబంధమైన మందిరంలో కట్టబడుచున్నారు ఫిజికల్ చర్చి లేదనేది ఇది చాలా ముఖ్యమైన వాక్యం ఈ ఐదవ వచ్చిన ఎంత ఎంత ముఖ్యమైందంటే పాత నిబంధనలో లేవి యాజకులు నిజమైన బలులు లేక ప్రకృతి సంబంధమైన బలులు అర్పించేవాళ్ళు అంటే పశువులని జంతువులని బలి అర్పించేవాళ్ళు కదా గొర్రెలని ఆవులని ఆవులు కాదు ఎదులను అర్పించేవాళ్ళు ఏసుకృష్ణ అది కాబట్టి మనం మటుకు ఈ ఈ చెప్పిన వాక్యం ప్రకారంగా ఏదో వచ్చిన మనము ఆత్మ సంబంధమైన బలులను అర్పిస్తున్నాం అని చెప్తుండే ఇక్కడ కాబట్టి లేవి యాజకత్వంలో శరీర సంబంధమైన బలు అర్పిస్తే ఈ యాజకత్వంలో ఈ యొక్క ఇక్కడ ఒక చెప్పబడుతున్న యాజకత్వం వేరే టోటల్లీ డిఫరెంట్ యాజకత్వం ఇది ఇది లేవి యాజకత్వం కాదు పేతులు చెప్తున్న యాజకత్వం వేరే ఈ యాజకత్వం ఏం చెప్తుందంటే మనం అర్పించేది ఆత్మ సంబంధమైన బలులంట అయితే వాళ్ళు ఆ కాలంలో వాళ్ళు శరీరకమైన యాజకులు శరీర సంబంధమైన యాజకులే అందుకే వాళ్ళ వారు మీరు ఇట్లా ఇసుక బాటలు అట్లా ఇసుకొని బాటలు లోపల తొడుక్కోవాలా మీ వస్తువులు కని మీ శరీరాలు కనిపించద్దు అన్ని అట్లా అటువంటి నియమాలు పెట్టారు అవి శరీరకమైనది అన్నట్టు అపవిత్రమైన వాటిని ముట్టకూడదు శుద్ధీకరణ ఉండాల వాళ్ళ పిల్లలు ముట్టద్దు ఇట్లాంటివన్నీ ఉండేవి అన్నట్టు అక్కడ శారీరకమైనవి కానీ ఇక్కడికి ఈ యాచకత్వం టోటల్లీ తేడా ఇది ఆత్మ సంబంధన బలు అర్పించే యాజకత్వం పాత నిర్బంధ యాచకత్వము పశువులను నిజంగానే బలి అర్పించేవాళ్ళు కానీ ఏసుక్రీస్తు ద్వారా రక్షణ పొందిన వాళ్ళందరూ ఆత్మ సంబంధమైన బలు అర్పించటకు పరిశుద్ధ యాజకులుగా ఉండేటట్లు మీరును సజీవమైన రాళ్లవల్లే మనం కూడా రాళ్లమే అంటుంది బండ అయితే మనం కూడా బండనే అంటుంది ప్రతి ఒక్కరం ఒక బండ తర్వాత ఆత్ ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టపడుచున్నాం మన ప్రపంచం కాబట్టి ఈ ఆత్మ సంబంధమైన బలు పరిశుద్ధ యాచకులు తర్వాత ఆత్మ సంబంధమైన మందిరము ఇవి ముఖ్యమైన అంశంలో ఉన్నటు వాక్యం కాబట్టి దేవి యాజకత్వము శారీరకమైన యాచకత్వం అయితే పౌ పేతురు మాట్లాడుతున్న యాజకత్వము ఆత్మ సంబంధమైంది పరిశుద్ధమైన యాచకత్వము పాత నిబంధన యాచకత్వము ఆత్మలో పరిశుద్ధత లేదు శరీరంలో పరిశుద్ధత ఉంది బయటికి కనిపించేవాళ్ళు పరిశుద్ధంగా ఇట్లాంటి బట్టలు వేసుకోవాలా ఇట్లా కట్టుకోవాలి ఇట్లా జుట్టు తువ్వుకోవాలి ఇట్లా ములి కట్టుకోవాలా కానీ శరీరం అయ్యేపోదు ధరించాలా ఇట్లన్నీ ఉండేవి అన్నట్టు చేతిలో కర్ర ఇట్లా ఉండేది అన్నట్టు ఆచారాలు అది కనిపించే యాజకత్వం కానీ కృత కేతు చెప్తున్న విధానంగా ఈ వాక్యంలో యాజకుడు అనేవాడు పరిశుద్ధంగా ఉంటాడు వీడు ఆత్మ సంబంధమైన పనులు చెప్పండి ఆత్మ సంబంధమైన పనులు ఎక్కడ ఉన్నాయి చెప్పండి ఆత్మీయమైన విషయాలు అర్థం చేసుకోవాలి కాబట్టి ఏసు ప్రభు ద్వారా రక్షింపబడ్డ వాళ్ళందరూ ఆత్మ పరిశుద్ధ యాజకులు అని చెప్తుంది ఇంత మరో సబ్జెక్ట్గా మనం ఇంకా తొమ్మిదో వచనం వరకు పోలే తొమ్మిదో వచనం వరకు పోకముందే మనుషులు విసర్జించిన మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు అని చెబుతుంది అమూల్యమును సజ్జమైన వచ్చిన వరం అయితేనే దాని ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మసమదన్న పనులను అర్పించడము పరిశుద్ధ యాజకులుగా ఉండేటట్లు పేరును సజ్జమైన రాళ్ళ వల్లే ఉండి ఆత్మసమ్మ మందిరంగా ఇది ఆశ్చర్యం ఏంటంటే మందిరంలో అంత యాజకులే ఉంటారు ఇది ఎవ్వరు ఎందుకు అర్థం చేసుకోవడం నాకు ఇప్పటికప్పుడు తెలియదు పాత మందిరాలలో అంత యాజకులు ఉండేటవాళ్ళు పరిశుద్ధ స్థలంలో ఆ ప్రాంతంలో యాజకులు పనిచేసేవాళ్ళు అక్కడంతా మందిరంలో మరి ఈరోజు చర్చలో యాజకులకు ఎక్కడ కనిపిస్తున్నారో ప్రజలు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ వాళ్ళు యాజకు లాగా ఎప్పుడు కనిపిస్తున్నారు మనకి కానీ ఈ వాక్యం ఏం చెప్తుంది వాళ్ళందరూ పరిశుధ యాజకులు అంటారు క్రింద కూర్చుండే వాళ్ళు క్రింద కూర్చునే వాళ్ళంతా యాజకులని వాక్యం చెప్తుంది కానీ మనం ఏం చేస్తాం ప్రతి చర్చి ఈరోజు తప్పిదం దాని మీద నేరాలు మోపుతున్నాడు దేవుడు ప్రతి చర్చి మీద నేరాలు దేవుడు ఎందుకంటే మీరు పరిశుద్ధ యాజ పరిశుద్ధ యాజకులని కేవలం పరుశుధ జనంగా మార్చేసేందుకు యాజకులుగా మార్చలేదు మీరు చేసిన తప్పది అని నేరంగా అవుతున్న చర్చ మీద కొంచెం తీరంగా ధ్యానించాల్సిందే ముఖ్యంగా మనము ఆ యొక్క ఎబుల్ రాష్ట్ర పత్రికలో చూస్తాము నోవాకి సంబంధించి పదకొండవ అధ్యాయ హెబుల్ రాష్ట్ర పత్రిక పదకొండవ చూడండి సార్ అన్న ఏడవ వచ్చిన విశ్వాసమును బట్టి నోవాహో అది వరకు చూడని సంగతులను కూర్చి దేవుని చేత హెచ్చరింపబడిన వా హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి కొరకు రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాను అందువలన అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడయ్యాను విశ్వాసం బట్ విశ్వా విశ్వాసం వలన కలుగు నీతికి వారసుడు అండి నీతి ఎట్లా కలుగుతుంది అంటే విశ్వాసం ధారని చెప్తుంది వాక్యం నువ్వు నీతి మంతులు ఎట్లయినావంటే విశ్వాసం ధార ఎక్కడ విశ్వాసం అయితే నోబు తన తరంలో నిందరహితులు విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది దాని తర్వాత నీతి విశ్వాసం ద్వారా నీతికి వారసుడు అయింది కాబట్టి ఈయనలో నీతి అన్న అంశం ఉంది మెల్కీస్ నీతి రాజు అన్న విషయాన్ని మనం ఇంతగా చూసినాం కింగ్ ఆఫ్ రైచెస్ లే సార్ కాబట్టి ఈ ఆది కాండము ఐదవ అధ్యాయంలో ఒకసారి చూడు బ్రదర్ ఆది కాండము అధ్యాయం దాని తర్వాత మనం ఈ పేద వచ్చేస్తాము ఆదికాండము ఐదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ నోవా గురించి చెప్పబడతాయి భూమిని యహోవా చెప్పించినందు నందు కలిగిన తన మన మన చేతుల కష్టము విషయంలోను మన పని విషయంలోనూ ఇతడు మనకి నెమ్మది కలుగు చేయననుకొని అతనికి నోవాహో అని పేరు పెట్టాను అదేనన్నా ఇరవై తొమ్మిదో మన ఐదో అధ్యాయం ఇరవై తొమ్మిది ఇంకా కొంచెం కిందిక పైకి అన్నా ఆరో అధ్యాయం అన్నా అది ఎందుకు తెలుగులో లేదు తెలుగులో కనిపిస్తుంది కదా ఈ ఇరవై తొమ్మిదో వచ్చంలో తొమ్మిదో వాటని ఇంగ్లీష్ లో ఉంది తెలుగులో లేదు తొమ్మిదో వచ్చింది ఆ పై ఉందన్న ఒకరిని ఆ ఉంది ఉంది పై పైన అక్కడ లేదా కొంచెం పైకి చూసిన ఒకరి చూడో వచ్చే ఉందన్న ఆదాము ఐదులో ఐదు ఆదాము బ్రతికిన దినములన్నీ తొమ్మిది ఏండ్లు అప్పుడు మృతి పొందినని అంతే ఉంది ఐదో వచ్చామా ఐదో అధ్యాయం ఐదో వచ్చిన ఇంగ్లీష్ లో అట్లా ఇంగ్లీష్ లో ఏముందంటే ఎన్నో వచ్చిన ఐదో వచ్చినవామే కుమారుణ ఉంది అంతేగాని ఎనిమిది ఇరవై ఎనిమిదో అష్టంలో లిమేకు లెమేకు నూట ఎనిమిది ఏళ్ళు గతికి ఒక కుమార్ని కానీ భూమి భూమిని ఎహోవ శపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయంలోను మన పని విషయంలోను ఇతడు మనకు నెమ్మది కలుగు ఇతనికి అతనికి నోవాహ పేరు పెట్టాను ఇరవై తొమ్మిది అంతేముంది కదా అవునన్నా ఇరవై తొమ్మిదో వచ్చినాం కదన్నా ఇంగ్లీష్ ఇంగ్లీష్ తో ఇంగ్లీష్ అండ్ ఈ కాలేజ్ నేమ్ ఒక నోవా చాలా కంఫోర్ట్ ఇంగ్లీష్ లో వేరేమైనా ఉందా గతంలో కూడా చూసినా మనము తన ఆదాం నుంచి మొదలుకొని తొమ్మిదో వాడని అయితే లెక్క చూస్తే పదో వాడు నోవా ఆదిక ఐదవ అధ్యయనంలోనే చేస్తాం మనం గతంలో కూడా చేసినాం కాని తర్వాత ఐదవ ఇప్పుడు లెక్క ఆదాము నుంచి తొమ్మిదవ వాడనుంది అయితే ఇక్కడ ఆదాము తర్వాత ఎట్లా కయ్యను ఏ చనిపి లేరు కాబట్టి వాళ్ళని లెక్కకి తీసుకోలేదు ఈ వాక్యం కయ్యిను చేపించబడ్డవాడు కాబట్టి ఈ లెక్కలో అయితే ఆదాము తర్వాత చేతు నాలుగవ వచనంలో ఇప్పుడు లెక్క పెడతాం ఏనుషు ఏనూ తర్వాత కైనాను కైనాను తర్వాత మహలేలు మహలేలు తర్వాత పదిహేను తర్వాత ఎరదు ఎరదు మహలేలుగా నేను మహలేలు మహలే చనిపో హలేలు చనిపోయి అక్కడ ఎరదు దాని తర్వాత హానోకును కరెండి మహలేలు లెక్క పోయింది అక్కడ మహలేలు దినంలో ఎనిమిది అప్పుడు అతను మృతి పొందాను కానీ అతని పిల్లలు పుట్టినట్టు ఎక్కడ చూడం మనం పదిహేడవచనంలో కాబట్టి ఎరదికి ఇంకొక వాడు పుట్టిన అతని పేరే హానోకా అంది సో హానోక నుంచి మనం పైకి పోతే ఎన్ని కనిపిస్తున్నాయంటే అది కనిపించాలి కానీ తొమ్మిది అవుతుంది తర్వాత మెత్తుశీల కూడా కనిపిస్తుంది అక్కడ ఏరదు తర్వాత హానుకు అరవది ఐదేండ్లు బతికి మెత్తిశీలని కని ఇరవై ఒకటి వచ్చామన్నా మెత్తుశీల తర్వాత ఇరవై ఒకటి హానుకు కుమారుడు మెత్తుశీల మెత్తుశీలకి నోవాహు మెతుశలకు పుట్టిన వాడు లెమెకు సారి లెమెకు లెమెకు కుమారుడు నోవా లేమ తర్వాత నోవాహు కరెక్ట్ అవును లేమకు పుట్టినైనా నోవాహు అయితే మహిళలు అక్కడ ఇంకో రోజు చనిఫెక్ట్ ఇలా అయితే నోవా నోవా తరము ఎనిమిదిగా యాక్చువల్గా అయితే ఎందుకంటే ఈ నోకు కాబట్టి ఈనాకు లేడు కాబట్టి ఈనాకు యాక్చువల్గా అయితే ఎనిమిదవ వాడు ఈనాకు లేడు కాబట్టి నోవా కనిపిస్తాడు అక్కడ మనకి కాబట్టి ఈనాకుతో లెక్క కడితే తొమ్మిదో వాడు అసలు అయితే నోవా కేతు రాసిన పత్రికలు కూడా ఉంది కదన్నా ఏ నోవా గురించి చెప్తారు కదా చూడు కేతు రాశి ఒక్క విషయం అూకాసు వార్త అనుకుంటారాకాసు వార్తన్నా కేతులో కూడా చెప్తారన్నా ఏడో వాడైన నోవా దాని గురించి చెప్తున్నాను వాళ్ళు నీటి ద్వారా రక్షింపబడ్డ వాళ్ళని నోవా కాలంలో ఇక్కడ ఉందా ఈ మొబైల్ ఫోన్ ఈ బైబుల్ అయితే బాగుండాలి మొబైల్ ఫోన్ లో చూస్తాను చూస్తాను పేపర్ అని ఉండాలన్న అది దాన్ని బట్టి కొడితే కానీ ఎక్కడెక్కడ ఉండి ఓపెన్ అయిపోతాయండి అవి చర్చలో చూస్తాను మొదటి పేతరు చూడ ఫస్ట్ పేతరు అన్న ఫస్ట్ పేతరు మూడవ అధ్యాయం మూడవ అధ్యాయం అక్కడ ఎనిమిది ఆత్మలు రక్షింపబడ్డాయి రేట్ అది అది కాదన్నా కరెక్ట్ ఇంకోదిక్కడ కూడా ఇదే వాక్యం ఉందన్నా అక్కడ ఉందంటే పాత నిబంధన కాదు కాదు అంటే పాక ని పదే కాలంలో మనం ఏం చేసాం అంటే లెక్క దావిదు గురించి చూసినాం ఏడో వాడు అని మనం లెక్కలో ఒకసారి చూసినాం అన్న ద్వితీయ ప్రదేశ కండంలో లాస్ట్ అంటే బైబుల్ ఇట్లా ఉంది కానీ ఇక ఏడో వాడు ఒక ఆయన మిసిన ఇట్లా వాళ్ళ డేట్ రాసేటప్పుడు అని ఒక అతను పేరు ఇట్లా అయిందని చెప్పి చెప్పారండి ఒకసారి లాస్ట్ టైం చాండోల్ కింద అదే తొమ్మిదో వాడు ఉంది అక్కడ బైబిల్గా అయితే తొమ్మిదో తొమ్మిదిగానే కదా ఎనిమిది అనిపిస్తే ఎందుకంటే ఇప్పుడు చేతి లెక్క పెడతాం చేతు మొదటి వాడు ఏనోస్ రెండో వాడు కైనాలు మూడో వాడు మహలేలు నాలుగో వాడు ఎరేదు ఐదో వాడు ఈనోకు ఆరో వాడు మెతుసెల ఏడో వాడు లెమెకు ఎనిమిది వాడు నోవా తొమ్మిదో వాడు తొమ్మిదో అంటే ఆదా తొమ్మిదో తరం అన్నట్టు ఎనిమిదో వాడు ఎందుకు అంటే ఈనోకు ఏడు కాబట్టి లెక్కలు ఇది పాయింట్ ఇప్పుడు గుర్తొచ్చిందని అవును ఇనోకు లేడు కాబట్టి అతను గుర్తు లెక్కలు లేదని చెప్పింది కరెక్ట్ అవును ఎనిమిదో వాడు అన్నట్టు అది వాక్యం కరెక్ట్ అన్నట్టు ఎనిమిదో వాడితే తొమ్మిదో వాడు అవును కరెక్ట్ మనం హెబిల్ రాష్ట్ర పత్రిక వస్తే మెల్కీ గురించి మాట్లాడేటప్పుడు అతనికి తండ్రి తల్లి లేదని చెప్తాడు వాక్యంలో చూద్దాము సార్ ఎబిల్ రాసిన పత్రిక మరి తల్లి తండ్రి లేకపోతే లేవి గోత్రం లేదనట్టే కదా ఎబిల్ రాసిన పత్రిక సెవెంత్ చాప్టర్ అనుకుంటా సెవెన్ సెవెన్ నుంచి ఉంటుందన్నా వచ్చిన ఎబిల్ రాసిన పత్రిక ఏడవ అధ్యాయం మూడో వచనంలో అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశవళి లేనివాడు లేపి గోత్ర కలికి వంశవళి ఉంది కదా కానీ ఇక్కడ మెల్కీసదక్ గోత్రానికి మెల్కిసదకు యాజకత్వానికి వంశవళి లేదు అని చెప్తుంది వాక్యం జీవిత కాలం నాకు అది ఆది అయినను జీవం దేవుని కుమారుణ్ణి పోలి ఉన్నాడు మెల్కిసదకు కాబట్టి అతనికి ఆది లేదు ముగింపడేది లేనే లేదు ఆల్ఫా ఒమేగా అంటవాడు ఆది అయినను జీవమునకు అంతం అయినను లేనివాడ దేవుని కుమారుని పోలినవాడు ఇతనికి తల్లి లేదు తండ్రి లేడు వంశవాళి అస్సలు లేదు కాబట్టి లేవి గోతానికి అవన్నీ ఉన్నాయి లేవికి తల్లిదండ్రులు ఉన్నారు కానీ ఇక్కడ ఈగో ఈ వెలికి సెదూ యాజకునికి తండ్రి లేడు తల్లి లేడు అన్న విషయానికి కనిపిస్తుంది కాబట్టి ఈ షేము తొమ్మిదో వాడు లెబుల్ రాష్ట్ర పత్రిక ఏడవ ధ్యానాన్ని నడిపిస్తున్నారు మూడవ వచ్చంలో ఐదవ వచ్చినం ఏంటి ఐదవ వచ్చే మరియు లేవి కుమారుల నుండి యాగజకత్వము పొందువారు తమ సహోదరులు అబ్రహమ్ గర్భవాసం నుండి పుట్టినను ధర్మశాస్త్రం చెప్పిన వారి యొక్క అనగా ప్రజల యొక్క పదే వంతు పుచ్చుకొని తక్కువ వారితో సంబంధించిన వంశవాణి లేని వారైనా నిలిపేసేందుకు అబ్రహము వద్ద పదే వంతు పొందిన వాణిని ఆశీర్వదించింది వాగ్దానంలో పొందిన వాణ్ణిని ఆశ్రయిస్తే వాగ్దానాలు ఆరంభమైతే అని అది సీక్రెట్ అది అయితే ఇక్కడ ఏముందంటే ఈ యాజకత్వము లేవి యాజకత్వానికి వెళ్ళి వచ్చినది కాదని చెప్తున్నాడు అవునన్నా కరెక్ట్ వాళ్ళు తల్లిదండ్రుల యాజకత్వం కానీ ఇతనికి ఆ యాజకత్వం లేదు స్పెషల్ యాజకత్వం అన్న విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆరో వచనం వారితో సంబంధించిన వంశాలు లేనివాడు అంటే లేవి యాజకత్వాలతో సంబంధం లేదు ఈ యాజకత్వం అది వారితో సంబంధించిన వంశపల్లి లేనివాడైన అయ్యా మిల్కీ సెదకు మిల్కీ సెదక్ అనేవాడు లేవి యాజకత్వంకి సంబంధమే లేదు అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు మళ్ళీ లేవీలే పదే భాగం తీసుకోవాలి కదా మళ్ళీ మిల్కీ ఎందుకు తీసుకుంటే ఆ వంశం లేనై లేనైండి కూడా తీసుకున్నాడని చెప్తుండే వాక్యం కాబట్టి ఏడవ వర్షాలు ఒకటి ఆశ్చర్యం ఉండేది వాక్య పాశాన్ని చెప్తుంట తక్కువ వాడు ఎక్కువ వాని చేత ఆశరింపబడుతుంది మాట కేవలం నిరాక్షేపమైంది ఎప్పుడైనా ఆక్షేపం లేదు అని చెప్తున్నాడు అంటే తక్కువ ఎప్పుడైనా ఎక్కువ వాని చేతనే ఆశ్రయింపబడతాడు అని యథార్థం చేసుకుంటాం ఎప్పుడు ఎక్కువ ఎక్కువ వాడే తక్కువ ఉన్నవాన్ని ఆశ్రయిస్తా అని చెప్తుంది వాక్యం చాలా పవర్ఫుల్ అధ్యాయం పత్రిక ఎందుకంటే వాళ్ళంతా ఇసల్ పదులు రక్షణ పొందిన వాళ్ళు వీళ్ళంతా ఈ హైబ్రీ సంఘము రక్షణ పొంది దేవుని ఈశ్వరుని సంతర్శ స్వీకరించిన సంఘం అంటే అన్నా ఇప్పుడు మామూలుగా లేవి గోత్రికులే దశ కానుకలు దశ విభాగం తీసుకుంటారు ఇక్కడ మిల్క్ కూడా తీసుకున్నట్టు ఉంది కదన్న అబ్రాహా అబ్రామ్ దగ్న లేవి యాజకుడు కాదు అర్థం తీసుకున్నాడు అని చెప్తుంది వాక్యం తర్వాత ఏడవ వచనం ఏముందంటే తక్కువ ఉన్న వాడే వాటితోనే ఆశ్రయింపబడతాడు అంటే మెల్కీసేద్ద అబ్రాహాం కంటే గొప్పవాడు అని వాక్యం అబ్రాహం దగ్గర తక్కువ ఉందని చెప్తుంది ఏడో వచనం కానీ అబ్రాహాంని కూడా ఆశ్రయించాలంటే అబ్రామ్ కంటే ఎక్కువ ఉన్న వాడే ఆశ్రయించగలడు అబ్రాహం కట్టు తర్వాత ఎనిమిదవ వర్షంకి వచ్చేటప్పటికీ ఏమంటాడంటే పాపంలో ఉన్న లేవి యాచకత్వము దశమ భాగంలో తీసుకుంది అని చెప్తున్నాడు పాపంలో చనిపోయిన వాళ్ళు వీళ్ళంతా పాపంలో చనిపోయిన వాళ్ళు దశమ భాగం తీసుకున్నాడు కానీ ఈయన సజీవంగా ఎప్పటికీ జీవించేవాడు ఆయన తీసుకుంటే దశభాగం చెప్తుంది ఎన్ని అవసరం చూద్దామ లేవి క్రమం లేవి క్రమము చూడగా చావునకు లోనైన వారు పద్యవంతులను పుచ్చుకొని చున్నారు అయితే ఈ క్రమము చూడగా ఏ క్రమము మెల్కిస్తుదక క్రమము క్రమాలు రెండు క్రమాలు ఉన్నాయి లేవి క్రమము మెల్కిస్తుద క్రమము అయితే ఈ క్రమము చుడగా జీవించుచున్నాడని సాక్ష్యము పొందిన వాడు ఉచ్చుకొని చున్నాడు అది ఆశ్చర్యం ఉన్నట్టు కింద తొమ్మిదో మనము మనం ఏం చేస్తున్నామంటే మిల్కీ ఏ రీతిగా లేవి యాచకత్వంలో లేని కూడా దశమ భాగము అబ్రాహ్ నుంచి తీసుకొని అబ్రాహ్ని ఆశ్రయించేడు అని చెప్తున్నాడు అంటే తక్కువ వాడిని ఎక్కువ ఉన్నవాడే ఆశ్రయించగలడు విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుండే మరోసారి అయితే నేను కొంతకాలం కిందట ఈ పాస్టర్ కరెక్ట్ చేస్తుంటే విన్న నేను మనం చెప్పేది తప్పని ఏంది అంటే ఆయన చెప్పేది ఇదిగో మిక్కి అంటే ఏ స్ప్రవేద ఏ స్ప్రవేద దశమ భాగం తీసుకుంది కాబట్టి క్రొత్త నిబంధనలో కూడా దశ భాగం ఉందని చెప్తున్నాడు నన్ను వెలికేసే దగ్గరికి క్రొత్త నిబంధన తీసుకోలేదు కదా పాత తీసుకుంది అబ్రామ్ దేవి క్రొత్త నిబంధన తీసుకుంటే భాగం ఇది ఈ వాక్యం పాత నిబంధనలో జ్ఞాపకం చేస్తాను కదా ఆయన ఆయన టైం ముందుకు వెనకలిపోతూ ఉంటాడు కదా ఆయన క్రొత్త నిబంధన పాత నిబంధనలు పోయి అబ్రామ్కి ద్రొట్టే ద్రాక్ష రాశం ఇచ్చాడు అప్పుడు కూడా వరని అడిగింది అది ఆయన అప్పటికి ఇంకా చనిపోలేదు కదా పునాదులు వేయబడికి ముందే కదా అని చెప్తే కొంచెం కష్టంగా అలా చెప్పాడు మనం మనం మాట్లాడితే అప్పుడు దొట్టే ద్రాక్ష రాశం వ్యక్తిస్తాడు బ్రదర్ అబ్రామ్ కి ఇంకా అప్పుడు కదా ఎవరు చెప్పి చనిపోలేదు అనేసి నీ దృష్టిలో టైం ముందుకు వెనగా ముందుకే పోతుంది దేవదృష్ట టైం వెనకలికి ముందుకు పోతుంది జగత్ పునాదులు వేయబడక ముంద్ర గొర్రెల్ల మనకు వరింపబడింది కరెక్ట్ వాక్యం ఉందన్న అబ్రహాం పుట్టక ముందే ఆయన తన ప్రాణాన్ని త్రైదానంగా పెట్టేసి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది కానీ అది ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది పాతవి గతించినాకనే యాక్టివేట్ అవుతుంది అంతవరకు కాలం కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటు చెప్పిన ఆయన చెప్తాడు ఆయన వచ్చిందని ఉంది ఆయన వచ్చిందని ఉందా ఒకటి ఈ యాజకత్వం ఈ తొమ్మిదవ తరం అన్నట్టు కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తామంటే ఆదాము మొదటి మెల్కీ అయితే దేవకృష్ణలో రెండవ వాడు సేతు తర్వాత ఈనోసు కైనాను మహలేలు ఎరేలు మెతుసెల దాని తర్వాత నోవహు కాబట్టి నోవహు ఎనిమిదవ మెల్కి సెదక్ అన్నట్టు లెక్కలా చూస్తే నోవహు ఎనిమిదవ మెల్కీ సెదక్ అన్నట్టు అంటే దేవుని యాజకత్వము ఆ రీతిగా అనుగ్రహించబడింది కానీ ద్రోవాహు తర్వాత షేము తొమ్మిదో పడవుతాడు షేము తొమ్మిదవ మెల్కీ సెదకు యాజకుడు షేము తర్వాత మొత్తం తర్మాలైనట్టు మనం చూస్తాము దాని తర్వాత ఇస్రాల్పదులు ఆ యొక్క ఐక్తులు పోవడము యాకొక సంతతి పన్నెండు గోత్రి కూడా అక్కడ వాళ్ళంతా సంతానం అభివృద్ధి పొంది కాళ్ళు తేనులు ప్రవహించి వాగా దేశంలోకి రావడం అక్కడ అరణ్య మార్గంలో వాళ్ళు పాపం చేయడం పాపం చేయడం వల్ల ఈ టెంపరీగా ఇది ఆగిపోయింది అక్కడ సదక్ మిల్కీ సదక్ యాజకత్వం అక్కడ ఆపేసిండే ఎందుకంటే ఆ యాజకత్వం తీసుకోవాల్సింది వచ్చి కానీ వీళ్ళు అరణ్య మార్గాలనే పాపం దేవుడికి దేవుడిని ధృవీకరించారు దేవుని ఆగేలా ధృవీకరించారు ద్వితీయోపదేశాలలో చూసినా మనము ఆయన చేసిన వాగ్దానాలన్నింటినీ మేము స్వీకరిస్తాము ఈరోజు మేము వాటిని స్వీకరిస్తున్నాం అని చెప్పి వాటిని వల్ల మించి బంగారు దూరం తీసుకోవడం వలన ఆ యాజకత్వము ఆ పేషెంట్ దేవుడు వాళ్ళకి ఇవ్వలేదు ఎందుకంటే అది నీతికి అనుసరించిన యాజకత్వం మరణానికి మరణమైపోయిన యాజకత్వం కాదు వీళ్ళు మరణించిన యాజకులన్నీ దేవి యాజకులు తర తీసిన ఏడవ దాంట్లో మరణం లోనైన యాజకులు వీళ్ళు కానీ వెలికిశక యాజకత్వము శాశ్వతం ఉండేది దానికి అంతం లేదు అంటే ప్రారంభం లేదు అటువంటి యాజకత్వము అది అసలిన యాజకత్వం పస్తున్న యాజకత్వం సృష్టిలో ఆయన వీళ్ళు చేసిన అతిక్రమం వల్ల ఆ యొక్క లేవీ యాచకత్వము రావాల్సి వచ్చింది టెంపరీ యాజకత్వం అంటారు దాన్ని యాజకత్వం ఎందుకంటే ఆయన పుట్టేంత వరకు ఈ టెంపరీ యాజకత్వం వల్ల ఏం మీరు ఉల్లంఘించరు మళ్ళీ నేను మిమ్మల్ని చంపాలా ఆర్గ్యాన్ని అతిక్రమించకపోతే నేను ఇమీడియట్లీ మిమ్మల్ని చంపాలన్న పాత్ర విధానాల ప్రకారంగా అయితే మోస్ట్లీ విజ్ఞాపం చేసి దేవ వీళ్ళని చంపేస్తే నీ నామం దూషింపబడుతుంది అనిల మధ్యలో ఐగురు చంపండి అనేసి నీ నామం చెడిపోతుంది ప్రభు అంటే అప్పుడు దేవుడు చేసింది సరే వాళ్ళు బ్రతకాలంటే ప్రతిరోజు పనులు అర్పించాల వాళ్ళు బ్రతకాలంటే ఈ విజయాల ఆ విజయాలని ఆచారాలు పెట్టండి అయిపోద్దును లేసే వాచరులు వాటిని బానిసత్వం లాగానే తయారైపోయిన ఆయుగుప్తుల నుంచి వచ్చి బానిసత్వంలో నుంచి స్వాతంత్రంగా వచ్చి స్వేచ్ఛగా జీవించాల్సిన స్థలంకు వచ్చి బానిస లైన్లు వాళ్ళ ఆజ్ఞాతికర కాబట్టి ఆ యాజకత్వము బానిస యాజకత్వం దేవి యాజకత్వం వీళ్ళ చెప్తే చాలా మందికి ఇష్టపడరు ఒక విధంగా ఈ యాజకత్వం అనేది ఓల్డ్ టెస్ట్ మధ్యనే స్టార్ట్ అయింది కదన్నా ఆ లెక్క చేస్తే కాటి కంటిన్యూ స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది యాజకత్వం నోవా ఎనిమిదవ యాజకుడు చేతు తర్వాత వీళ్ళంతా ఐగుర్తలకి వెళ్ళిపోతారు దానిసత్వం అబ్రామ్ పిల్లలు కదా అబ్రామ్ చేతు సంతతి అబ్రామ్ తర్వాత ఇశాకు యాకోబ్లు యాకోబును సంతతి వాళ్ళంతా అక్కడికి వెళ్ళిపోతారు ఈ సార్ అక్కడి నుంచి బయటకు వచ్చినాక ఫస్ట్ టైం లేవి గోత్రికలకు యాజకత్వం ఇచ్చాడు దేవుడు టెంపరీ యాజకత్వం అది కానీ అసలు యాజకత్వం షేమ్ ద్వారా కంటిన్యూ కావాల్సింది షేమ్ దగ్గర టెంపరీ ఆగిపోయింది అది దాని తర్వాత మన ప్రభుత్వ మన తిరిగి రెస్టోరెంట్ కాబట్టి అయితే అక్కడ మనం ఏం చూస్తామంటే షేమ్ తర్వాత ఏం జరిగిందని అడిగితే మన ఎందుకు అబ్రామ్ దగ్గరికి మిల్కే సెదక్ యాజకుడు వచ్చిందని శివనాడైనా ఎవరు చెప్పారు బ్రదర్ ఒకసారి చెప్పారు అన్న మీరు ఇది మన ధ్యానించిన ఉన్నా స్టార్టింగ్ ఫేజ్ లో ఉంటుంది అది ఉంది ఉంది ఉంది చూసాన్నాను ఆయన తన అన్నగాల అన్నదమ్ము నేను ఒక పోర్ పాస్టర్ అడిగేట ఈ ప్రశ్న ఆ పాస్టర్ అవాయిడ్ చేసాడు ఊరికే ప్రశ్నలు ఇస్తాడు ఇంకా అప్పటికి మనం ప్రశ్నలు వేస్తున్నాం ఇంకా ప్రకటన ప్రశ్నలు వేయలే ఆ రోజు ఎట్వట ఏదో చెప్పి తప్పించుకునే వాళ్ళు లేకపోతే ఇంకొక బ్రదర్ ని పిలిచి ఈ బ్రదర్ చెప్తానని చెప్పి తప్పించుకుంటే వాళ్ళు ఒక బిషప్ గురించి నేను కదా ఆయన ఈ మధ్య కనిపిస్తున్నాడు లాక్డౌన్ తర్వాత అస్సలే కనిపిస్తున్నాడు ఆ బిషప్ వయంసేకొచ్చేట ప్రేయర్ మీటింగ్స్ ఆయన అన్నాడు నాకు ఏమి తెలియదు సార్ ప్రకటన గ్రంథంలో ఒక్క వాక్యం కూడా నాకు తెలియదు నాకు తెలిసినంత ఒకటే యేసు ప్రభు రక్తం వల్ల నేను కడగబడ్డవాడు నా పాప లు నాకు రక్షణ సంధి ఆ మార్గం అయితే ఒక్కటి తెలుసు నేను ప్రక్షేపడమన్నా నాకు తెలుసు కానీ ఆ పుస్తకంలో ఏముందో నాకు ఏమి తెలియదు అంటుంది మళ్ళా విషప్ అయినా అంటే మన గర్వంతో చెప్తున్న మాట కాదు ఇది దాహంతో చెప్తున్న మాట అసలే కాదు అంటే మనుషులు ఎందుకు ఒక స్టెప్ ముందుకు వెయ్యారు ఎక్కడ వేసిన కాలు అక్కడ నిలవడాలి ఒక స్టెప్ ముందేస్తేనే కదా నువ్వు కదలేదు అక్కడ మనం నేర్చుకుంటూ గొప్ప గొప్ప వ్యక్తులు ఎందుకు ఒక స్టెప్ ముందుకు కాబట్టి ఈ అబ్రాహ్ము సంతానమే వీళ్ళందరూ షేము హాము యాపెట్టు అబ్రాహం నుంచి వచ్చిన సారీ నోవా సంతానం నోవా సంతానం షేము నుంచి వచ్చిన వాడు అబ్రాహ్ అయితే వీళ్ళంతా ప్రపంచమంతటా విస్తరించిన వాళ్ళు ఎక్కడెక్కడో చెదిరిపోయిన వాళ్ళు స్థిరపడ్డవాళ్ళు షేము హాము యాపెతులంతా చెదిరిపోయారు నిమ్రోదు ఆ యొక్క బాబులు గోపురం కట్టినప్పుడు అందరూ కలిసే ఉన్నారు షేము హాము యాపేదు హాము సంతతిని వచ్చి ఇచ్చిన వాడు దిమ్రావును శపించబడ్డ సంతానం అది అనాను కానీ ప్రపంచాన్ని మొత్తం పరిపాలిస్తారు ఇది ఎప్పుడు నేను ఎన్నిసార్లు శపించబడ్డవాడు గొప్ప రాజు ఎట్లయిడు బావిలు గొప్పం ప్రజలందరూ అతనికి మాట వినేటట్టు ఎట్లా గొప్ప రాజులాగా ఎట్లా తయారైండు ఇమ్రాదుని దేవుడిలాగా పలిచే వాళ్ళు ఒకప్పుడు అక్కడ బొమ్మ పెట్టుకోండి ఇమ్రాది బైబిల్ చూపిస్తే మీకు ఎప్పుడన్నా షేము హాము యాపితలు షేము పెద్దోడు కానీ హాము చిన్నోడు కదా అన్న మీదనే రాజ్యం వెళ్తున్నాడు అంటే ఊహించుకోండి షేము హాము యాపితల గురించి నోవాహు ఆశరించినప్పుడు షేముని యాపతను ఆశ్రించండు కానీ హాముని ఆశ్రయించలేదు కణాను క్షపించబడ్డవాడని చెప్పిండే కాబట్టి శపితమైన ఆ కణాను సంతలకి వెళ్ళి వచ్చిన హామ సంతలకి వచ్చిన ఆ యొక్క నిమ్రాదు మొత్తం ప్రపంచంలో ఒక గొప్ప రాజు ఎట్లా అయింది ఎప్పుడు ఆశ్చర్యం కదా ఉంటుంది ప్రవ్వా రక్షింపబడ్డ మేమందరము ఎంతోమంది మేమెందుకు రాజులం కాలేకపోతున్నాం ఈ లోకంలో అంటే నువ్వు ఆసింది నీతి కదా ఈ లోకపు రాజు కాదు నువ్వు వాళ్ళు సంపాదించుకుంటున్నారు ఆస్తి అంతస్తులు మళ్ళీ నువ్వు పరలోకంలో ఏం సంపాదించుకున్నావు ఇంతవరకు త్వరతగా చెప్పాలంటే పరలోకంలో సంపాదించుకోవాలి ఇక్కడ కూడా సంపాదించుకోవాలి అది కొంచెం కష్టంగా చెప్పుకోవడం కదా ఈ లోకం సంపాదించుకున్నట్టే సున్నా చేతిలో కష్టపడికి ఏముండదు జేబులో ఒక పైసా కనిపించదు బ్యాంక్లో ఏమున్నాయి టూపీనా అంటే బ్యాంక్లో ఏముండవు పైసలు అంతగా అంతగానం ఉంటది క్రైస్తవ జీవితం మన ఎన్నిసార్లు నేను చూపించిన యోసేపు ఫరూక్ సలహాలో నీ సంపాదనలో ఇరవై శాతం ముందు దాచిపెట్టరని అయినా అన్నాడు ప్రతి సంపాదన నుంచి ఇరవై పర్సెంట్ దాచిపెట్టి అన్నాడు దశ భాగాలు ఇచ్చేట చేస్తారు పది పది ముందు దేవునికి ఇచ్చేస్తారు కానుక తక్కింది ఇంటికి వాడుకుంటారు కానీ వాడుకోక ముందు ఇరవై శాతం దాచిపెట్టమని చెప్పిండు యోసేఫ్ అట్లా నెలకి ఇరవై పర్సెంట్ ఇరవై పర్సెంట్ వస్తే నీకు ఎంతైతే చెప్పండి నూట ఇరవై పర్సెంట్ అయితా నూట ఇరవై ఏళ్ళ నూట ఇరవై వందల నలభై పర్సెంట్ డబ్బులు సేవ్ అవుతాయి చాలా పెద్ద అమౌంట్ అది రెండు అంటే చాలా పెద్ద అమౌంట్ అది అది పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ లేచినా ఎనిమిది వస్తుంది మీకు లేక ఏదైనా పెన్షన్ స్కీమ్ వేసుకున్నా పదిహేను సంవత్సరాలకి పది లక్షలు అవుతాయి అవి అయితే కయ్యను కూడా అంతే క్షపించబడ్డవాడు ఈనాక్ అన్న ఒక పెద్ద పట్టణాన్ని కట్టిండు దాని కొడుకు పేరు పెట్టుకున్నారు ఆయన కొడుకు పేరు కూడా ఈనా కైను ఒక పట్టణాన్ని క్రియేట్ చేసిండు తయారు చేసిండు మన తయారు చేయాల తప్పేమో పరలోకాన్ని తయారు చేసుకోవాలా పరలోకంలో మన స్థలాలు తయారు చేసుకోవాలి ఈ లోకంలో తయారు చేసుకోవాలా లేకపోతే ఈ లోకంలో మనం పంపడైనా అయితే మనము ఆది కాండంలో మనం చూస్తాం ఈ రాజులు అందరూ ఏం చేశారంటే వాళ్ళ తండ్రులను విడిచిపెట్టినారన్న విషయాన్ని నేను మీకు చూపిస్తున్నాను క్షేము హాము యాపేతులు వాళ్ళ తండ్రులు వాళ్ళందరూ విడిచిపెట్టి వాళ్ళ సంతానం ఈ ఆది మనం చూస్తాం వీళ్ళందరూ అక్కడి నుంచి విడిపోయి రకరకాల ప్రాంతాల్లో పోయి రాజులైతున్నారు దేశాలు తయారు చేసుకొని చిన్న చిన్న దేశాలు ఎప్పుడైనా నేను చూపిస్తాను ఈ సాధుకు వాళ్ళని ఎట్లా సాధుకు సంతతి వారు యాజకులుగా ఉండనియకుండా ఎట్లా తరలిసిన వాళ్ళని ఎప్పుడైనా జోసియా కాలంలో మనం చూస్తాం సోతియా జోసియా కాలంలో ఆయన మొత్తం ఈ సాధుకు ఆచారాలన్నిటి తీసుకురేసేటప్పుడు చూస్తాం మనం ఆ టెంపుల్ విషయంలో మనం ఎప్పుడన్నా దీర్ఘంగా టైంతో చూస్తాం కానీ సాధుకు సంత సంతతి సాధుకు నీటిని అనుసరించిన యాజకత్వం కాబట్టి ఇది క్రైస్తవులకి సాదృశ్యం బట సాధుకు యాజకత్వం అయితే ఈ యాజకత్వము ఈ యాచకత్వంని ఆరంభించిన వాడు మరణిస్తేనే కానీ అది మనకి సంక్రమించదన్నట్టు కాబట్టి మనకు అర్థమవుతుంది ఏసు ఏం చనిపోయిండే ఇది ఒక సీక్రెట్ చాలా తెలియదు ఈ పాపలకరు చనిపోయిండు బ్రదర్ నేను రోగల కొరకు చనిపోయిన వారు ఇవన్నీ చెప్తారు వాక్యం కానీ నేను ఒక యాజకంలో మార్చడానికి తన యాజకత్వాన్ని నీకు ఇవ్వడానికి మరణించాడనేసి ఎవరు గ్రహించారు ఎవ్వరు ప్రకటించారు నీకు ఒక యాజకత్వం ఒక స్పెషల్ యాజకత్వం ఆగిపోయింది కొన్ని వేల సంవత్సరం క్రితము క్షేమ్ తో ఆ యాజకత్వంని నీకు అనుగ్రహించాలనేసి ఆయన వచ్చి ఆ దేవి యాజకత్వం నుంచి మనకి విడుదల కలిపించు ఈ రోజు లేవి యాజకత్వం నేను పాటించినవైతే నువ్వు కూడా బళ్ళు అర్పించేవాడవలసి వస్తుంది ఈరోజు దీనికి ఇంకేం పని ఉండదు పదమూడు శాతం వరకు బళ్ళు కోస్తూనే ఉండాలి గొర్రెలం ఈ పని ఆ రక్తాన్ని బలిపిట్ట మీద పోస్తూనే ఉండాలి దాని మీద బలి ఉండాలి అంతకంటే దీనికి ఇంకేం పని ఉండదు అది బాలేదు ఈ రోజు అందుకే దేవుడు చూసింది ఇది కాదు అసలే యాజకత్వము మెలికి అది ఎటువంటి ఆరాధన ఆత్మీయమైన ఆ అర్పణలు ఆత్మీయమైన పలి అర్పణలు అవి అవి శారీరకమైనవి కావు రక్తానికి సంబంధించినవి కావు ఆ దేవుడు మన ప్రభు కాబట్టి మనకు అవి వర్తించన్నిటినీ ఆయన ఒక ప్రవక్త ఒక యాజకుడు లాగా ఒక యాజులాగా మనకు కనిపిస్తాడు కవి విధ రాజు ఆ రాజు గోత్రంలో పుట్టినవాడు మన ప్రభు కాబట్టి మై కీంగ నీతి రాజు వెల్కేసేది కంటే నీతి అలా యాజకుడు మరియు రాజు నా రాజే యాజకుడు నా రాజే దేవుడు అన్న మనం మీనింగ్ చూసుకోబట్టి మెలక్ అంటే రాజు అన్నట్టు అది మనం చూస్తాం అన్నట్టు మెల రాజు అన్నట్టు అయితే ఆయనకు వెళ్ళి మన లోతుకు సంబంధించిన విషయాలైన ఒకసారి చూపించానుకోట లోతు సోయరు ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ తన కుడాలు వేసుకొని స్థావరాము ఏర్పరచుకున్నప్పుడు ఆ ఒక ఐదు మంది రాజులు తన్ని తన సంపాదన అంతా దోచుకొని అతని పేరు ఎవరు తెలుస్త పదవాక్యం ఆది కాండం పద అధ్యయనం చూస్తాం అది అది ఒక్కటి చూపించి నేను కొంతసేపటి ఇచ్చేస్తాను వాక్యం టూ థర్టీ అయిపోయింది టూ థర్టీ తాట దక్కడం ప్రపంచం ఎట్లా విస్తరించింది మన పదవాధ్యం చివరిని అది చూస్తాం ప్రపంచం అంతటా ఎట్లా వెళ్ళి విస్తరించింది అన్న విషయం అక్కడ మనకు తెలుస్తున్నారు తర్వాత యుద్ధా సంబంధించింది ఎక్కడ చూస్తాం ప్రశ్న పత్రిక ముప్పై రెండవ విషయంలో నోవహకుమారుల వంశములు ఇవే జల ప్రభావం తర్వాత వీరిన నుండి జనములు భూమి మీద వ్యాపించను తర్వాత పదకొండ పదమూడవ అధ్యాయం పద్నాలుగో అధ్యాయం చీనారు రాజైన ఆమ్రాపేలు షీనార్ అంటే తెలుసు చీనారు దేనికి సాదృశ్యం సీనార్ ప్రాంతం బబులున్ సాదృశ్యం బబులు బబులున్ బులున్ రాజధాని చీనారు రాజు ఎల్సారు రాజు పల పేరు నెట అమ్రాపేలు అరియోకు ఎలాము రాజైన కదరు కదర్లు కదర్లు గోయిల రాజైన తిదాలు అన్నవారి దిన వారు సుధమారాజైన బెరాతోను గొమ్మరాజైన బిర్షాతోను అధుమారాజైన షీనాతోను సెయుల రాజైనతోను సోయరను బెలరాజుతో యుద్ధము చేసేవి కాబట్టి ఎన్ని దేశాలున్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎనిమిది దేశాలు తొమ్మిది దేశాల లెక్క తరత లెక్క పెట్టి తొమ్మిది దేశాలు అనుకుంటాయి షీనారు ఎల్సారు ఏలాము గోయి షీనారు ఎల్సారు ఏలాము గోయి దేశాలు సుగమ గుమర ఆద్మ సెబోయిలు నాలుగు దేశాలు అంటే ఎనిమిది దేశాలు ఎనిమిది దేశాల యుద్ధం పోయినట్టే ప్రపంచ యుద్ధం అన్నట్టు ఇవి ప్రపంచ యుద్ధం ఇది చరిత్రలో ఎన్ని దేశాలు యుద్ధం పోయినాయి తర్వాత తొమ్మిదో వర్షాలు చూస్తాం తొమ్మిదో వర్షాలు అనగా ఏలాము రాజైన కదుర్లయో మీరు గోయిల రాజైన తిదాలు రాజన రాజైన అమరపీలు ఎల్సా రాజైన అదను నలుగురుతో ఈ ఐదుగురు రాజులు యుద్ధం చేసేవి ఆ సిద్ధములోయ విస్తలమైన మటికీలు గుంటలు ఉండేవారు సుదమార్ గుమరల రాజులు పారిపోయి వారిలో పడిరి వాటిలో పడిరి శేషించిన వారు కొండపు పారిపోయేది అప్పుడు వారు సదమా కుమర్ల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థాలు అన్నీ పట్టుకొని పోయింది అబ్రహాము సోదరుని పొగడైన లోతు సుదమాలో కాపురం ఉండేది కనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకొని ఒకడు వచ్చి ఇది ఆస్తి అనమాట ఎప్పుడు వాక్యాలు మనం చూస్తూ ఉంటాం ఒకడు తప్పించుకుంటాడు తప్పించుకొని వచ్చి ఒకడు హెబ్రిడైన అబ్రాహాంకు ఈ సంగతి తెలిపాను ఫస్ట్ టైం మనం ఇక్కడ చూస్తున్నాము హెబ్రియుడు హెబ్రి అనే పదము ఎక్కడ కనిపించేది ఇంతకు వరకు ఇక్కడే ఫస్ట్ టైం చూస్తున్నారు హెబ్రిన్ నా అబ్రామ్ హెబ్రియల్ ఎట్లా ఈ హెబ్రి అనే పదం ఎక్కడ పిలిచిందంటే అబ్రామ్ పూర్వీకుడు ఎబేరు ఎబేర్ అనే పదం నుంచి వచ్చింది ఈ పదం హెబ్రి వీళ్ళు హెబ్రియలు అని ఎందుకన్నారంటే ఎబేరు సంగతి ఎబేరు మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు అన్నట్టు గతంలో ఆ సంగతి తెలిపినప్పుడు అతడు యష్కోలు సహోదరు అనేరు సహ మమ్రే అను అమురియుని ఎలోను వనలో కాపడం ఉండేది వీరు అబ్రాముతో నిబంధన చేసుకున్న వారు తమ తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన మూడు వందల పద్దెనిమిది పదిహేను మండుగురు పదిహేను అంటే ఎయిటీన్ వెంట పెట్టుకుని దాను మటుకు ఆ రాజును జరిగింది రాత్రి అదే చూస్తామంటే పద్దెనిమిది వచ్చాను అతడు కదర్లామీను అత్యంత కూడా రాజును ఓడించి తిరిగి వచ్చినప్పుడు సదమా రాజు అతన్ని ఎదుర్కొంటూ రాజు లోయ అను షావే లోయ మటుకు బయలుదేరి వచ్చాడు ఇప్పుడు గుంతలో రాజు తిరిగి లేసి వచ్చింది కడుక్కొని ఏడు పదిహేడవ వచనంలో అతడు కదర్లా ఓడించాడు ఎవరు మన అబ్రహాం అయితే కదర్లామయ్యారు అంటే క్షేమ క్షేమ సంగతి వాడే అంటే సొంత అన్న కొడుకే అన్న కొడుకులు అన్న సొంత అన్న కొడుకులంది అని చంపెంట్గా ఉన్నాం అందుకు పద్దెనిమిది వర్షంలో మెల్కీ సెదక్కు రావాల్సి వచ్చింది వీళ్ళకి సమాధానం చెప్పడానికి మరి శాలీమరాజన మెల్కీ సిద్ధుడు కట్టినూ ద్రాక్షవాసం వచ్చింది అతడు సర్వనతులకు దేవునికి యాజకుడు మెల్కీ సెదక్కుడు నైతిశ యాజకుడు ఎవరంటే సర్వణ దేవుని యాజకుడు ఇతను ఏం రొట్టె ద్రాక్ష తీసుకొచ్చిండ్రు సమాధానం కల్పించాడు కొరికి ఎందుకంటే ఆయన రక్షణ ఆయన మరణించకపోతే సమాధానం లేదు మనకి ప్రాంతీయంగా అది పాత సందేశం ఇది తీసుకోబోతున్నాడు కృత నుంచి పాత పోతున్నాడు అందుకే పాత ఉన్న భక్తులకి రక్షణ ఎట్లా జరుగుతుంది అంటే జరిగిన కార్యము పాత నిబంధనలకు అందుకే మనం ఎఫ్ఎస్ రాష్ట్రపతిలో చూస్తాం ఆయన మృత్యులోకానికి వెళ్ళి పాతల లోకానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించడం నేను మరణించడం అది చూపిస్తుండడు గాయాలు అది స్వీకరించిన వార ఆత్మలు విడుదల బతున్నాయి లేనివారి కదుర్లా మీరు నేను చంపడం వలన ఈ ఈ కుటుంబాలు అన్ని కొట్టుకొని కొట్టుకొని ఈ మెల్కీ సదకు వచ్చిండు రాజు మెల్కీ రాజు వచ్చి అబ్రాహంకి ఆ తగిన కుటుంబాలకి మధ్యలా సమాధానాన్ని అంటే ఆ రాజుల పక్షంగా వాళ్ళు పంపించరు నువ్వు బో పక్షంగా బో మెలికిసేదే నువ్వు షాలేవ మా పక్షంగా మాట్లాడంటే అబ్రామ్ బిన్నడు మాట ఆయన పోయి సమాధానం కల్పించు కాబట్టి దేవుడు అనేవాడు తన బిడ్డల మధ్యలో సమాధానం కల్పించేవాడు కొట్లాటలు పెట్టేటోడు కాదు చంపించేటోడు కాదు ఒక సహోదరుని ఇంకో సహోదరు పడి చంపురా అని చెప్పేటవాడు కాదు దేవుడు సహోదరుల మధ్య సమాధానం తీసుకొచ్చేవాడు ఆయన అనేది ప్రతి సహోదరుతో సమాధానం పడాలా అన్న విషయం మనం మిల్కేసే దగ్గర రాజమృష్ణ చేర్చుకుంటాం కాబట్టి పేతులు ఏమంటుంది ఇప్పుడు ఇప్పుడు చూసాం మొదటి పత్రిక రెండవ అధ్యాయం వాక్యాన్ని క్లోజ్ చేస్తుంటాడు ఆయన పేద రాష్ట్రం పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదో వర్షంలో మీరు మీరు ఏర్పరచబట్ట వంశంలో రాజులైన యాచక సమూహం మీరు రామిదో వచ్చాము చివరి భాగం ఏం చేస్తామంటే ఏర్పరచపడ్డ వంశము రాజులైన యాచక సమూహం కాబట్టి రాజులు యాచకులు ఈ రెండు గుణగలు ఉన్నవాడే మెలిపేసేదైతే తన విషయం అర్థిస్తాం ఆయన రాజు తర్వన దేవునికి యాచకులు ఆయన రాజు పరిపాలించేవాడు యాజకుడు దేవునితో సంబంధం కలిగిన వాడు కాబట్టి దేవునితో సంబంధం కలిగిన సరైన రాజు అనేటిది మెలిగిసమానికి సారదృశ్యం అన్నట్టు దేవునితో సంబంధం కలిగిన మనుషుల బాగోగులు ఆలోచించేవాడు అన్న విషయం కూడా మెలిగిసద్దు క్రమానికి సంబంధించిన విషయం ఉన్నట్టు మొత్త ప్రభు ఆ యాజకత్వాన్ని తిరిగి రెస్టర్ రిజిస్ట్రేషన్ ఎన్నిసార్లు మీకు చూపించినది గతంలో కూడా ఒకరి రోజు ఆయన పట్టబడ పట్టబడినప్పుడు రాత్రి నుంచి ఉదయం వరకు ఏప్ జరిగిందని మనం చూసినాం ఎన్నిసార్లు చూసినాం జక్కరియా దేవి కూతురికి జకరియా తర్వాత బాప్తిజం ఇచ్చి వ్యూహానికి రావాల యాచకానీ నేను చెప్పిన పాలిటిక్స్ పాలిటిక్స్ వల్ల జగర్ అని పక్కన పెట్టేసిండ్రు దాని వల్ల తన కుమారునికి యాజకత్వం రాలేదు కానీ దేవుని దృష్టిలో అది యోహానుకే ఉంది ఆ యాజకత్వం కైప ఎంత జబర్దస్తిగా లాక్కున్నా కైపా యాజకుడు కైప కూడా అదే కోతనం సంబంధించిన కైప ఎంత జబర్దస్తిగా యాజకత్వం లాక్కున్నా దేవుని దృష్టిలో అది న్యాయబద్ధంగా యూర్స్ బాప్తిజం ఇచ్చి వ్యూహానికే రావాలా వ్యూహాన్ దగ్గర ఉంది అది కాబట్టి మన ప్రభు అందుకే వ్యవహాన్ దగ్గర నుంచి అది తీస్తున్నట్టుగా చూపించిన వాక్యాన్ని దాని తర్వాత కాయపదరికలు కూడా చూపించిన ఆ యాచకత్వం వాపస్ ఇచ్చేసే నాకు నేను మీకు ఇచ్చిన ఎందుకు మీరు ఇవ్వడానికి ఎంత ముందు ఇస్తా ఇస్తే నువ్వు యాజగర్ మాకు యాచకత్వం ఉన్నది కదా ఇది ఆత్మీయ పోరాటం మా యాజకత్వం అని కొట్టేస్తున్నావు నేనే కదా మీకు ఇచ్చింది టెంపరీగా చాలా సంవత్సరాలు కొన్ని వందల సంవత్సరాలు ఎంజాయ్ చేశారు కదా ఇప్పుడు ఉద్దేశం అండి అది టెంపరీ యాచకత్వం నేను ఇక్కడ వచ్చిన మరణించాను నేను మరణించినాక అది పనికిరాదు మీకు నేను మరణించక ముందు అది మీ దగ్గరికి వెళ్ళి తీసేసుకొని మరణించాల నేను ఎందుకంటే పాత వాటికి నేను స్వస్తి చెప్పాలంటే మీ దగ్గరికి లాక్కొని యాచకత్వం నేను మరణించాలా అందుకు కాయప దరికీ అది లాక్కున్నట్టు నేను మీకు చూపించింది గతంలో వాక్యం లాక్కొని చూపుతాను మీరు మాకు సైకిల్ వెళ్ళిసేది క్రమంలో కొన్ని అంశాలు చూపించిన ఏ రిజల్ట్ అయితే ఆ యాజకత్వము శాశ్వతమైన చూపించారు ఆ యాజకత్వము ఎందుకు ఆగిపోయిందని చూపించినారు తిరిగి ఎట్లా మీరు తీసుకుని మాకు ఇచ్చేలా చూపించినారు ప్రభా ఇప్పుడు ఇప్పుడు మేము పాటించాల్సింది మెల్కీసదు క్రమం అని హైదరాష్ట్ర పత్రిక ఏడాది కానీ ఈ రోజు క్రైస్తవత్వం అంతా దేవి యాజకత్వం పాటిస్తూ పాపభీతమైన జీవితాన్ని జీవిస్తుంది ప్రభావ అండమైన శరీరంలో వాళ్ళు యాజకలాగా పాఠం చూసి ఇచ్చిన ప్రభావం మేము మాకు మెల్కేసవి క్రమంలో వచ్చేసినాం ప్రభావ వాటిని విడిచిపెట్టేసినాం పాత వాటిని విడిచిపెట్టినాం మేము ఇదే క్రమంలో జీవితాంతాన్ని కొనసాగించుకున్నట్లయితే ఇది చూపించిన స్తోత్రం ప్రభా పరిశుద్ధిలో గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వోన్నతుడ నీకు ఎంతో వన్నాాలు ఇస్తాయా గొప్ప దేవ నా దేవ మీ వాకిందర ప్రభావ మీరు మాతో మాట్లాడు ప్రభావ ఎన్నో విషయాల ప్రభావ మీరు మాతో బయలుపరిచినైనా మాతో మాట్లాడినారు ప్రభావ నా దేవానికి ఎంతో వర్ణాలు అర్పించుకుంటున్నాయినా మెల్కి సితుకు క్రమం ప్రభావ మళ్ళా ప్రభావిటి నుంచి కొన్ని విషయాల ప్రభావ మీరు మాకు బయలుపరిచినైనా గొప్ప దేవానికి ఎంతో వర్ణాలు అర్పించుకుంటున్నాం అయినా నీకు కొత్తపులు చెల్లిస్తున్నాం అయినా గొప్ప దేవ యొక్క విషయాల ప్రభావ మీరు నేర్చుకునే ప్రభావ అనేకులు ఈ రోజు ప్రభావ ఏవి యాజకత్వంలో ఉండి ప్రభావా టెంపరవరీగా యాజకత్వంలో ఉండి ప్రభావ మనుషులను ఓ ప్రభావ మోసగిస్తూ ప్రభావ ఇంకా పాపంలోనే జీవిస్తున్నారైనా ప్రభా మీరు అది తీసుకొని ప్రవా అంత మీరు మరణించి ప్రభావ మెల్కి క్రమాన్ని మీరు మాకు అనుగ్రించినారు ఈ సత్యాన్ని ప్రభా ఈ రోజు ప్రపంచం అంతా తెలుసుకునే స్థితిలో ఉంది ప్రభావా ఈ విషయాలు మేము జాగ్రత్తలు మేము ప్రకటించాలా ప్రభావ మీకు ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించినైనా ప్రతి ఒక్కరు ప్రభావ మెలికిసే అప్పుడే ప్రభా నా తండ్రి ప్రభా మీ యొక్క వాక్యం ప్రభా నా తండ్రి మాలో స్థిరమై ప్రభా సత్యం గ్రహించి మేము ముందుకు పోగలం ఈ రోజు ప్రపంచం అంతా ఉంది ప్రభావ తిరిగి రెస్టర్ కావాలా ఈ వాక్యం బయలుపరచబడాలా అనేకులు తెలుసుకునే ప్రభావం మీ వైపు తిరగల ప్రభావ ప్రభావ మేము ముందుకు పోలాగానే ఆ రీతి మమ్మల్ని ప్రకటించలాగే మీకు మీ కృపా మీ సాయి మాకు అనుగ్రహించమని ప్రారం గొప్ప దేవ వాక్యం ద్వారా మీరు మాట్లాడడానికి నీకు ఎంతో వర్ణాలిస్తా ప్రతి వాక్యాన్ని మేము దీర్ఘంగా మేము ధ్యానించాలా ప్రభావ వాటిని చేసుకుని ప్రకటించాలా ఆ రీతి మమ్మల్ని అనిపించి బలపరచమని ప్రధిష్టమైన గొప్ప దేవ వాక్యం ద్వారా మాతో బలపరచడానికి నీకు ఎంతో వందలు తిరిగి మరోసారి మాకు జ్ఞాపకం చేసేందుకే నీకు ఎంతో వందలు అర్పించుకోవటం నీకే కృతజ్ఞతలైనా ప్రతి వాక్యం మేము జాగ్రత్తగా ప్రభావ మేము నియమం వేసుకోవాలా మా జీవితం అవలంబుకోవాలా తగిన సమయంలో ప్రభా ఈ విషయాలు ప్రభా సంఘాలకు బోధించి ఈ సత్యం నడిపించేలాగనే సాయపడమని ప్రారంభిష్టమైనా గొప్ప దైవానికి ఎంతో వందలు ఇంకా ఈ ఆరాధనలు ఎంతో మంది అయితే మీరు దీవించి ఆస్వాదించి ఆరాధనలు పాల్గొనేలాగనే మీ కృపాన్ని గురించమని ప్రార్థమైన ఈ ఆరాధనలు పాల్గొని మమ్మల్ని అందరినీ నూతనంగా ప్రభావ ఇంకా మమ్మల్ని నడిపించమని ప్రాదిష్టమైన మీకు నూతనమైన పరిశుభ్ర అభిషేకం ఇంకా బలంగా నింపండి ప్రతి చోట మీకు మమ్మల్ని అందరినీ సాక్షులు పెట్టుకుని అయినా మీరు అక్కడ తొరిగింది అయినా ఎంత భయంకరమైన కాలంలో మేము ఉంటున్నాం ప్రభా నైనా చేసిన ప్రభావ అక్రమం అన్యాయం ప్రభావ విస్తరిస్తుంది ప్రభా నీ అనేకులు ప్రేమ చల్లారిపోద్ది అన్నారు విశ్వాసం ఉండదన్నారు ప్రభావ ఆ టైం మేము వచ్చేసినామైనా ప్రతి నైనా మా విశ్వాసాన్ని మేము కాపాడుకోవాలా వరకు మీకు నమ్మకంగా జీవించాలా ప్రభా మీరు ఇచ్చిన యాజకత్వాన్ని ప్రభావ నైనా మేము సంపూర్ణంగా దాన్ని కొనసాగించుకోవాలి అనేకులు సత్యంలో నడిపించాలా ప్రభావ అలాంటి సేవా చిత్రంలో నడిపించిన రీతి ఆశీర్దించి ప్రతి చోటు మీకు మమ్మల్ని అందరినీ సాక్షిని పెట్టుకు మీరు ఆకు సిద్ధపర్చుకోమని వరకు ప్రభావా మీ రక్షణ ప్రణాళిక మేము నిలబడాలా ప్రభావ మీ చెందు నడిపించాలా ప్రవా అలాంటి సేవలు నడిపించి మీరు ఆకు సిద్ధపరచుకోండి దీనివంతం మీరు మాకు సాయికి నడిపించండి ప్రతి పనులు మాకు ఘని విజయం సురక్షితంగా ప్రభావ మమ్మల్ని గృహాలకు మీరు చేయించామని ప్రవా దీనివంతం మీరు మాకు తోడున్నందుకై నీకు ఎంతో వర్ణం లక్కించుకుంటూ ప్రతి విషయంలోనైనా మీ సాయి నడిపించమని ఏసు క్రీస్తు పరిశుద్ధంగా మమ్మల్ని తండ్రి ఆమెన్ ఆమెన్ ఇప్పు మరి అందరికీ సదాకాలం తొడైనన్